వికాశం సహజంగా రావాలి అంటే నువ్వు ప్రకాశాన్ని గుర్తుపట్టాలన్నా చైతన్యాన్ని గుర్తుపట్టాలన్నా జ్ఞానస్థితిలో ఉండాలన్నా ఆనంద స్థితిలో ఉండాలన్నా జ్ఞానము ఆనందము నీ స్థితులు నీ జ్ఞానము ఆనందం నీ లక్షణాలు ఏమిటయ్యా చైతన్యము ప్రకాశం ఇవన్నీ నీకు ఎట్లా వచ్చిరాయ్యా నువ్వు సత్స్వరూపుడవు కాబట్టి నువ్వు బ్రహ్మస్వరూపుడు కాబట్టి సత్ అంటే బ్రహ్మం పెరేమి లేదు కాబట్టి ఏమంటే నాకు ఈశ్వరుడు కనపట్టలేదండి ఈశ్వరుడు కనపట్టలేదా ఈశ్వరుడు కనపడకపోవడం ఏమిటి సర్వవ్యాపి సర్వధారి అయిన ఈశ్వరుడు కనపడకపోవడం ఏమిటి ఎందుకని ఈశ్వర స్థానాలను ఎలా చూడాలి లక్షణం ఎంతో చూడాలి ఇప్పుడు ఆయన లడ్డూలో చూద్దామా గులాబ్ జాములో చూద్దామా అంటే కనబడదు లడ్డూలో ఉన్న తీయతనము కాకరకాయలో ఉన్న చేదు ధనము ఆయనే దాని స్వభావం సహజ లక్షణం ఏది సహజమై ఉన్నదో ఆ సహజమంతా ఈశ్వరుడే ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే ఎక్వైరుడు కాదండి ఓన్లీ ఇంబైడు మాత్రమే సహజం ఎక్వైరుడు అంటే ఏమిటి మన నానా కష్టాలు పడి సంపాదించేది భూమిని తవ్వి బాగా బద్దలు కొట్టి ఓ పది వజ్రాలు పది రాళ్ళు వెనకేసుకున్నాడు ఇప్పుడు అది సహజమా అసహజమా వజ్రాలు భూమిలో దొరకడం సహజం కానీ దానిని రకరకాలుగా అలంకరించుకునేటట్లుగా తయారు చేయడం అసహజం అయితే ఏమండి దొరికిన రాళ్ళని నెత్తి మీద చేతుల మీదో మీద ఎక్కడో ఒకతోటి పెట్టుకోకపోతే ఆ రాళ్లకు ప్రయోజనం ఏముందండి సరే పెట్టుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం వచ్చింది ఆయన విలువ పెరిగింది ఆయన ఇంటి మీదండి కోటి రూపాయలు వజ్రాలు ఉన్నాయి ఇప్పుడు కోటి రూపాయల వజ్రాలకు విలువ ఆయనకు విలువ అయిపోయింది అయిపోయింది సహజంగా సహజ అసహజం అయిపోయింది లక్షణత్రయం పోయింది ఇట్లాగా మానవ జీవితం మొత్తం మీద నువ్వు శరీరీ అన్నప్పుడు సహజ లక్షణం శరీరం అన్నావు అసహజ లక్షణం ఏమైంది ఇప్పుడు జహల్ లక్షణం నువ్వు శరీరి అజహల్ లక్షణం నువ్వు శరీరం కాదు జహద జహల్ లక్షణం నువ్వు అశరీరి నువ్వు శరీరివి కూడా కాదు అశరీరివి ఇలా లక్షణత్రయం తెలిసిన వాళ్లకు మాత్రమే మహావాక్య నిర్ణయం కానీ అవాంతర వాక్య నిర్ణయం గాని అనుబంధ ఇత్యాదులన్నీ బోధపడతాయి అందుకని వేదాంత బోధ ఉపనిషత్ పద్ధతి బ్రహ్మ సూత్ర విచారణ ప్రస్థానత్రయ విచారణ ఎప్పుడు కూడా లక్షణత్రయం అనే దృష్ట్యానే చెయ్యాలి ఈ లక్షణత్రయం దృష్ట్యా గనక నువ్వు విచారణ చేయకపోతే గురుగీత భగవద్గీత ఈ గీతలు ఎన్ని రకాలుగా అయితే చెప్పబడ్డాయో ఆ గీతలన్నీ కూడా వ్యతిరేకార్థంతో స్ఫురిస్తా చాలా మంది ఏమంటారు ఏమండి పరమాత్మ భగవద్గీత కర్మ ప్రధానంగానే చెప్పబడిగదండి మీరంతా అన్వయం మార్చేసి ఏమిటేమిటో చెప్తారు నాకు అర్థం కాదు ఏం చేయమనడా అల్టిమేట్గా అర్జునుడు యుద్ధమే చేయమన్నాడు కదా యుద్ధం మానేయమనడా మరి యుద్ధం చేయమని చెప్పడం కర్మప్రధానంగా చెప్పడం కదా ఆ దృష్టితో నువ్వు అధ్యయనం చేసావు చిన్న ప్రాబ్లం అది ఏమంటే ఇప్పుడు నన్ను వంట చేయమంటారా మానేమంటారు ఏమండి నన్ను ఇప్పుడు ఉద్యోగం చేయమంటారా మానేమంటారు ఏమండి నన్ను ఇప్పుడు పెళ్ళాం పిల్లలను పోషించమంటారా మానేయమంటారు ఎంతసేపు నీకు అయితే కర్మ త్యాగం కానీ లేకపోతే కర్మాసక్త కానీ ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతూ ఉంటాడు దేహాత్మ కర్తవ్యతాబుద్ధి కర్తృత్వ బుద్ధి పోయినసారి చెప్పారు ఈ రెండింటి మధ్య ఊగిసలాడేవాడే జీవుడు ఎప్పటికైనా నువ్వు ఈ గొడవల నుంచి బయటపడాలి అంటే లక్షణత్రయమనే వివేకాన్ని పొందాలి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వేదాంతా నీకు అర్థం కావాలంటే అద్వైతం నీకు అర్థం కావాలి అంటే అచల లక్షణానికి కైవల్య మార్గంలో నువ్వు ప్రవేశించాలి అంటే సాధన చతుష్టయ సంపత్తి లక్షణత్రయ వివేకం ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి నిత్యా నిత్య వస్తు వివేకాన్ని గుర్తించాం దాని లక్షణత్రయంతో సరిచూడాలి మనం పూర్వీకుల్ని గమనిస్తే పూర్వం వాళ్ళు ఏదైనా తయారు చేసినప్పుడు ఆ తయారు చేసింది సరి చూడమనేవాళ్ళు అంటే అన్నం ఉడికిందో లేదో చూడాలి ఏం చేయాలి స్థాళీపులాక న్యాయం ఒక దర్భ తీసుకుని ఒక మెతుకు బయటికి తీసి ఆ మెతుకు ఉడికిందో లేదో చూస్తారు ఉడికితే అన్న అంతా ఉడికేసినట్టే ఇది లక్షణత్రయం లిట్మస్ పేపర్ టెస్ట్ అనమాట అది యాసిడ్ బేస్ తెలియాలి అంటే రెండు నీళ్ళలాగానే కనబడతాయి లిట్మస్ టెస్ట్ చేస్తే దాని రంగును బట్టి తెలిసిపోతుంది అంతే యాజ్ సింపుల్ యాజిట్ స్థాలి పోలాక న్యాయం అంటారు దీనికి లక్షణత్రయ వివేకం అని అంటారు దీన్ని అందుకని నిత్యా నిత్య వస్తు వివేకము ఆత్మానాత్మ వివేకము కార్యకారణ వివేకము సద్సద్ వివేకము, సదసద్వివేకము దృగ్దృశ్య వివేకము ఈ ఐదు వివేకాలని లక్షణత్రయమనే వివేకంతో చెక్ చేయాలి వెరీ వెరీ